ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం స్వాగతం ఇవాళ మనం మరో ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ప్రయోజనకరమైన అంశాన్ని గురించి చెప్పుకుందాం దీన్ని ఇద్దరు మహానుభావులు చెప్పినటువంటి సూక్తులతో ప్రారంభిద్దాం అబ్రహం లింకన్ అన్నారు ఏమనంటే ప్రపంచం అంతా నన్ను మెచ్చుకోవచ్చు కానీ నా మీద నాకు సదాభిప్రాయం లేకపోతే నేనేమీ చేయలేను అని అలాగే స్వామి వివేకానంద కూడా ప్రపంచం నిన్ను నమ్మినప్పటికీ నీ మీద నీకు సరైనటువంటి అభిప్రాయం నీ సెల్ఫ్ ఇమేజ్ అనేటటువంటిది బాగా లేకపోతే ఎవరు ఏం చేయలేరు ఇవాళ దేశంలో యువతకు కావాల్సింది తమ మీద తమకు సదాభిప్రాయం కలగటం ఏర్పరచుకోవటం అనేది చెప్పాడు చెప్పారు ఇద్దరు కూడా ఆ దృష్టిలో సెల్ఫ్ ఇమేజ్ అనేటటువంటి దాని మీద మనం ఇవాళ చెప్పుకుందాం సెల్ఫ్ ఇమేజ్ అంటే నీ తొంభై మార్కులు వంద మార్కులు ఇట్లా వచ్చినాయి క్లాసులో ఫస్ట్ వచ్చావు అయినప్పటికీ నీకు నీ మీద నమ్మకం లేకపోతే ఎవరైనా ప్రశంసిస్తే కంగ్రాచులేషన్స్ చెప్తే ఏముందిలే అని తక్కువగా అనుకుంటావు అంటే నీ మీద నీకు పూర్తిగా మంచి అభిప్రాయం సదాభిప్రాయం వాస్తవ అభిప్రాయం లేదు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఏ సరే ఇవన్నీ కూడా రిలేటివ్ ఇంకొక పోల్చి చూసినప్పుడు ఎడు అని అంకి ఉందనుకోండి అది మిగతా అక్కడ ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది పది వాటిల్లో చిన్న సంఖ్య కాని ఆ చివరి అంకెలు తీసేసి ముందు నాలుగు ఐదు ఆరు ఏడు పెట్టామనుకోండి అదే పెద్ద సంఖ్య ఇట్లా ఈ మంచి చెడ్డ విలువైనది విలువ లేనిది అనేటటువంటి అభిప్రాయాలు అటుపక్క ఇటుపక్క పక్కన ఉన్నటువంటి వాటిని బట్టి దానికి ఒక విలువ పెరుగుతూ ఉంటుంది చిన్నది పెద్దది దానికి దానికి ఒక అర్థం లేదు ఇంకొక దాంతో పోల్చి చూసినప్పుడు మాత్రమే దానికొక విలువ ఆపాదిస్తున్నాం మనం అట్లాగే ఇక్కడ నీ మీద నీకు అభిప్రాయం తక్కువగా నువ్వు ప్రశంసను మెచ్చుకోలేవు అయితే మనం ఇంత మునుపు చెప్పుకున్నట్లుగా ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనిషి ఎవరూ లేరు ప్రతి మనిషిలో కూడా కొన్ని నీకు నచ్చినటువంటి అంశాలు ఉంటాయి కొన్ని బాగా నచ్చే అంశాలు ఉంటాయి వీటిని మనం చెడ్డా మంచి అనేటటువంటి పేర్లు పెట్టి దేవుళ్ళు కృష్ణుడు కూడా చెడ్డు ఉంది మంచి ఉంది అని అనకూడదు నీకు నచ్చనటువంటి విషయం అది అంతేకాని అది చెడ్డ మంచి కాదు అయితే మనకు వస్తువు ఏదైనా రాగానే చూడగానే ఇది బాగలేదు ఇది బాగుంది ఇది మంచిది ఇది మంచిది కాదు అనేటటువంటిది ప్రతి వస్తువుకి ప్రతి మనిషికి ప్రతి సమయానికి ప్రతి దానికి కూడా ఒక లేబుల్ అంటిస్తాం అక్కడ ఇది మనకు అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి నీకు ఒక మనిషిలో ఏదైనా నచ్చలేదనుకో అతను పూర్తిగా చెడ్డవాడు అనే బ్యాడ్ అనే లేబుల్స్ రెండే ఉన్నాయి మన దగ్గర గుడ్ బ్యాడ్ అక్కడ నీకు ఏమాత్రం నచ్చినటువంటి మీ క్లాసులో నలభై మంది పిల్లలు ఉంటే నలభై మందిలో నీకు బాగా పది మంది ఇష్టమైన వాళ్ళైతే ఆ పది మందికి టకో టకో టా గుడ్ గుడ్ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఫైన్ ఈ ఈ లేబుల్సే అంటే ఇచ్చేస్తావు మిగతా ముప్పై మందికి కూడా నాకు అభిప్రాయం లేదు అని వదిలేయం మనం ప్రతిదానికి లేబుల్ వేయాల్సిందే బ్యాడ్ బ్యాడ్ నో వెరీ బ్యాడ్ వర్స్ట్ అనేటటువంటి విశేషణాలతోటి క్లాసులో నీకు పది మంది గోల్డ్ ముప్పై మంది బ్యాడ్ ఇట్లా ఆ లేబిలింగ్ వేయటం అనేటటువంటిది మనిషి మొత్తానికి ఒకే ముద్ర వేసేస్తాం ఇది పొరపాటు మనిషి అంటే ఒక అభిప్రాయం కాదు ఒక యాంగిల్ కాదు ఎన్నో రకాలుగా ఏమిటి మనిషి అంటే మంచితనమా సహాయం చేయటమా ఆపదల్లో ఆదుకోవటమా మంచి సలహా చెప్పటమా నిజాయితీగా ఉండటమా ఇవన్నీ ఎన్ని కలవాలి మనిషి అంటే ఇవన్నీ కలిస్తే ఈ భాగాలన్నింటినీ కలిపినటువంటి ఒక రోబో కంటే ప్రాణం ఉన్నటువంటి మనిషి ఆ మనిషిలో కొన్ని విడి భాగాలు నీకు నచ్చకపోవచ్చు అంత మాత్రం చేత ఆ మనిషి మొత్తం కూడా చెడ్డవాడు అని మనిషి మొత్తం కొన్ని భాగాలు నీకు నచ్చినంత మాత్రాన మనిషి మొత్తం మహాత్ముడు నాకు ఎంతో ప్రాణ స్నేహితుడు అని ఉన్నటువంటి విశేషణాలు ప్రశంసలు అన్నీ కూడా అతని మీద గుప్పిస్తూ ఉంటాం ఒకసారి మీరు చూడండి మీ అనుభవాన్ని చూడండి పరిశీలించండి ఒక ఇద్దరు వ్యక్తులు ప్రాణ స్నేహితులు అనమాట ఒకరు చూడకుండా ఒక రోజు కూడా ఉండలేరు ఒకవేళ అట్లా బయటికి వెళ్ళినప్పుడు కూడా రోజు ఫోన్ చేసి పలకరించుకొని పొద్దున్నే మాట్లాడుకుంటూ ఉంటారు తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు అలాంటి వ్యక్తి సంపూర్ణంగా మంచివాడు అనుకుంటున్నావు వీళ్ళందరికంటే లోకంలో ఉన్న నీకు చాలా ముఖ్యుడు అని ఒకసారి ఏం జరిగిందంటే ఒక అతనికి డబ్బు బాగా అత్యవసరంగా అవసరమైంది కావాలని మిత్రుడిని అడుగుతాడు మిత్రుడి దగ్గర డబ్బులున్నాయి కానీ ఎందుకు ఆ రోజు నా దగ్గర లేవు నేను ఇవ్వలేను కొద్దిగా ఉన్నాయి కానీ వేరే పని మీద ఇవ్వాలి వేరే కారణం ఉంది అని చెప్పి చెప్తే ఇతను ఏదో సంజయ్ చెప్పి నేను నీకు ఒక నెల రోజుల్లో ఇస్తాను పదిహేను రోజుల్లో ఇస్తాను అడ్జస్ట్ చేయి నీ దగ్గర లేకపోతే నువ్వు పలుకుబడి ఉపయోగించి ఇంకెవరి దగ్గరైనా తీసుకొనివ్వు అని అడిగితే నేను ఇవ్వలేను అంటాడు అతని బాధలేంటో మనకి తెలియదు కానీ ఆ రోజు నుంచి ఇంత ఆత్మీయంగా ఉన్నటువంటి స్నేహితుడు అని నిన్నటిదాకా అనుకున్నటువంటి వ్యక్తిని ఆ రోజు నుంచి పాత లేబుల్ పీకేసి కొత్త లేబుల్ అంటించాడు కృష్ణ అనగానే ఆ లేబుల్ బ్యాడ్ ద్రోహి నేను ఎన్నో సహాయాలు చేశాను ఎన్నిసార్లు సహాయం చేశాను నాకు కావాలంటే ఒక లక్ష రూపాయలు ఇవ్వటానికి వెనకడాడు అని ఆ రోజు నుంచి లేబుల్ మార్చేసాం ఇది సాధారణంగా ప్రతి వాళ్ళలో జరుగుతూ ఉంటుంది గృహిణీల్లో కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు మనిషి ఎవరైనా సరే ఏ గ్రూప్లో నుంచి అయినా సరే కొన్నాళ్ళు మంచి కొన్నాళ్ళు తర్వాత సడన్గా ఒకరోజు మంచి అనేది లేబుల్ తీసేసి చెటలు పేసేస్తాం ఏదో ఒక సంఘటన వల్ల ఇది సరైనటువంటి ఆలోచన కాదు నీ బ్రాండింగ్ అనేటటువంటిది ముద్ర అనేటటువంటిది సరైనది కాదు సమంజసమైంది కాదు వాస్తవం అయినది కాదు నీ సమీక్ష విలువ అనేటటువంటిది వాస్తవానికి సంబంధించింది కాదు మనిషి టోటల్గా సంపూర్ణంగా చెడ్డ మంచి అనేటటువంటి వాడు ఉండడు దాన్ని నీవు చూసేటటువంటి దృక్పథం మార్చుకోవాలి కృష్ణ ఆర్థిక సంబంధం లావాదేవీలలో నా మిత్రుడు కృష్ణ కొంచెం ప్రవర్తన బాగా ఉండదు ఇబ్బందికరంగా ఉంటుంది రేపు తీసుకుంటాడు పదిహేను రోజులైనా ఇవ్వడు నేను అడిగినా గాని చూద్దాం అంటాడు కానీ మిగతా ఎన్నో రకాల్లో చూడాలి కృష్ణ అంటే ఒక ఆర్థిక వ్యవహారమే కాదు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే రెండు మూడు రోజులు నీతోనే ఉండి ఎంతో సహాయం చేసి పెడతాడు ఎవరో సేవ కూడా చేస్తాడు కానీ అంటే కృష్ణ మొత్తం మీద చెడ్డ మంచి అని ఎప్పుడూ నువ్వు రేటింగ్ ఇవ్వకూడదు కాబట్టి ఏ మనిషి కూడా పరిపూర్ణంగా లే ఉండడు అయితే మనం చూసేటటువంటి గ్లాసెస్ని కళ చూడు అద్దాన్ని మార్చుకొని చూడాలి అసలు అద్దం లేకుండా చూడాలి పరిపూర్ణమైన మనిషి ఎవరూ లేరు కృష్ణలో నాకు ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు తీసుకోవటం పుచ్చుకోవటం మాత్రం అంత బాగా ఉండదు చెడ్డానే పదవి వాడకూడదు అంత బాగా ఉండదు నాకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను కృష్ణలో ఆర్థిక వ్యవహారం అనేటటువంటి పార్ట్ మాత్రం నాకు నచ్చలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ మంచి అనే పేరే ఉపయోగించకూడదు అది వాస్తవానికి ఎందుకంటే చెడ్డ మంచి అనేటటువంటి ఎక్కడ లేవు అది ఒక దేన్నో దేంట్లో పోల్చుకోండి అరవై కే కేజీలు మనిషి ఎనభై కేజీలు మనిషి వస్తే ఎనభై కేజీలు అయిన బరువు ఆయన అరవై బరువు తక్కువ అయినా మళ్ళీ ముప్పై అయిన పక్కన పెడితే అరవై బరువు అయినా ఆయన అంతేకాకుండా నీకు మంచి చెడ్డ అనేటటువంటిది మనం వేసుకున్నటువంటిది నువ్వు నీ కొలమానానికి పెట్టుకున్నటువంటిది కానీ ఆ కొలమానం గజంబద్ద అడుగుబద్ద సరైంది కాదు కాబట్టి నాకు నచ్చలేదు మోహన్లో సమయానికి రాడు అతనిలో చాలా ప్రమాదంగా ఉంటుంది నాకు ప్రమాదంగా ఉంటుంది అతనిలో సమయానికి పాలన లేకపోవటం నాకు నచ్చలేదు అనుకో ఆరోగ్యంగా ఉంటుంది నీకు వాస్తవం అదే నీకు నచ్చల ఎన్నో రకాలుగా ఉంటాడు మనిషి మనిషి అంటే నువ్వు చూసినప్పుడు ఏదో ఒక యాంగిల్లో కాదు చాలామైన సెల్ఫ్ ఇమేజ్ అనే తర్వాత చూసుకుంటే ఇది నీకున్నటువంటి అభిప్రాయంలో చెడ్డ మంచి అనేటటువంటి ఏది లేదు పొడవు పొట్టి లావు సన్నం ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి పదాలు మనం అక్కడ ఏదో నాలుగు ఉంటే నాలుగు ఇట్లు ఉందని మరొక దాంతో పోలి చెప్పడానికి పనికి అది యథార్థం కాదు బరువు తేలిక దూరం దగ్గర సో ఇవన్నీ సరైనటువంటి కాదు వాస్తవాలు కాదు ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో ఇట్లా మంచివాడు అని ఆరాధించి ఆరా పూజలు చేసి అతన్ని ఎక్కడో అందరం ఎక్కించాల్సిన అవసరం లేదు చెడ్డవాడు అని చెప్పేసి తీసి కింద అవసరం లేదు నువ్వు ఒక మనిషిని గురించి అంచనా వేసుకునేటప్పుడు ఇతనిలో ఈ ప్రవర్తనలో ఈ భాగం నాకు నచ్చలేదు అనుకోవటం వాస్తవం అది మంచిది కూడా నీకు మంచిది అంటే ఆరోగ్యకరం అయింది అని ఇక్కడ మళ్ళీ అలవాట్లో మంచిది చెడ్డ అనే పదాలు వాడుతూనే ఉంటాం వేరే సందర్భంలో కానీ ఒక మనిషిలో ఒక ఒక భాగం మాత్రం చెడ్డని నువ్వు అనుకుంటూ మనిషి మొత్తం చెడ్డ అనుకోవద్దు అనేది మనం ఇక్కడ చెప్పుకోదలుచుకున్న సారాంశం తర్వాత నీ సెల్ఫ్ ఇమేజ్ ఇందాక మొదట్లో మనం చెప్పుకున్న సామెత లాగా నేను చేసింది గనక మంచి పని అయితే ఉపయోగపడే పని అయితే అది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు కాదు అని చెప్పినప్పటికీ మంచిదే ఉపయోగపడే పనే అలా కానప్పుడు అందరూ వాస్తవము వాస్తవము వాస్తవము అని చెప్పినప్పటికీ కూడా అది వాస్తవం కాదు వాళ్ళందరికీ నేను జవాబు చెప్తూ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సంజాయిషి చెప్పి నేను ఈ పరిస్థితుల్లో ఇలా చేశాను ఇలా చేశాను అందువల్ల నేను చెప్పేది వాస్తవమేను నిజమేను సరైందేను అని చెప్పి ఆశించవద్దు ఎందుకంటే ఇది వీటిని బట్టి మన సెల్ఫ్ ఇమేజ్ నీలో లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా కొన్ని విషయాలు మనకి తెలియవు కొన్ని తెలుసు బాగా నిన్ను నువ్వు లైక్ చేయాలి నిన్ను నువ్వు ఇష్టపడాలి నీలో ఉన్నటువంటి బలహీనతలు నీకు తెలుసు అయినప్పటికీ నా సామర్థ్యం ఇది నా సత్తా ఇది నేను చేయలేనటువంటిది ఇది ఓవరాల్గా నీకున్నటువంటి సెల్ఫ్ ఇమేజ్ పర్వాలేదు నేను నా మీద నాకు మంచి అభిప్రాయం ఉంది అనుకుంటే నువ్వు ముందుకు వెళ్ళగలవు ఏదైనా చేయగలవు అనమాట అయితే మనం దురదృష్టవశాత్తు మన సమాజంలో ఆమోదం కావాలి యాక్సెప్టెన్స్ కోరుకుంటాం క్లాసులో ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఒక వస్తువు వాడు గీచినటువంటి బొమ్మను తీసుకొచ్చి డాడీ డాడీ నేను బొమ్మ వేసానని ఇస్తే వాడేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వెరీ గుడ్ బాగుందమ్మా చాలా బాగా వేసావమ్మా క్లాసులో ఎవరూ ఇట్లా వేయలేదు కదా అని అంటావు నువ్వు ఆమోదిస్తావు ఎదురు చూస్తూ ముఖం కళ్ళి ఆ ముఖంలో ఫీలింగ్స్ కోసం ఆస్తిగా చూస్తూ చూస్తూ ఉంటాడు అయితే నువ్వు నీకు బొమ్మ నచ్చల ఆ ఏంటి పనికి మళ్ళీ బొమ్మలు ఏంటి గీతలు ఏముంది ఇందులో అదేమైనా అర్థమవుతుందా నీకు అన్నా అనుకోండి ఒక్కసారిగా నిరసించిపోతాడు నిరుత్సాహం నిస్పృహ కలుగుతుంది నేను ఎంత శ్రమ పడ్డాను డాడీ బర్త్డేకి బొమ్మ వేసిస్తే దాన్ని అన్నాడు ఏదో లోపం ఉంది అనుకోవచ్చు అలా కాకుండా ఓ బొమ్మ వేసేవా రైట్ బాగుందమ్మా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చేమో చూడు దీనికి రంగులు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది కదా ఇంకా నాలుగు ఐదు బొమ్మలు వేసాయి నువ్వు మొన్న వేసిన బొమ్మ చూడు అది చాలా బాగుంది దీన్ని కూడా అలాగే రంగులు వేయటం అలా చేయమని ప్రోత్సహించాలి కానీ మనం ఉన్నది ముఖం మీద చెప్పి అతన్ని విమర్శిస్తాం ఒక సలహాదారు కానీ స్నేహితుడు కానీ పిల్లలు కానీ ఆ పరిస్థితుల్లో ఆ వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు మనం అందరూ ప్రశంసించాలి ఒక ఎస్ఏ రాసి తీసుకెళ్తే ఆ ఎస్ఏకి మంచి ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ మార్క్ రావాలి పరీక్షల్లో తనకి ఫస్ట్ క్లాస్ రావాలి అని అందరికీ తన తనకు అందరి దగ్గర నుంచి గుర్తింపు రావాలి అనేటటువంటిది ఆశ ఆకాంక్ష అయితే సాధారణంగా అందరికీ చేత ఆమోదం పొందటం సాధ్యం కాదు ఎవరికీ సాధ్యం కాదు దీనికి సాధారణంగా మనకి అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ తీసుకుంటే ఎన్నికల పోటీ సందర్భంలో గెలిచినటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా తొంభై శాతం తొంభై ఐదు శాతం రావు కదా ఇద్దరు వ్యక్తులు కనుక పోటీ చేస్తే ఒకళ్ళకి నలభై ఐదు రావచ్చు ఒకళ్ళకి యాభై రెండు రావచ్చు కాబట్టి అంటే యాభై వచ్చినటువంటి వాళ్ళు ఏంటి అర్థం నలభై అతన్ని వ్యతిరేకిస్తున్నారు అని అయితే వాస్తవంలో ఏమని చెప్తున్నాం మనం ఒక్కసారిగా అఖండ విజయం పార్టీకి డెబ్భై సీట్లు గెలుచుకున్నటువంటిది కానీ ఏంటిది అఖండ విజయమే యాభై రెండు మంది ఏమో ఎన్ ఎంచుకున్నారు నలభై ఎనిమిది మంది విరో వ్యతిరేకించారు మరి ఇది అఖండ విజయమా ఇక సంకీర్ణ మంత్రివర్గ సంకీర్ణంగా పోటీ చేసి కొన్ని పార్టీలు కలిసి పోటీ చేసే సందర్భాల్లో ఇంకా అధ్వానంగా ఉంటుంది ఈ పోలిక ఎట్లా ముప్పై రెండు ఓట్లు వచ్చినటువంటి పార్టీ అఖండ విజయం ఇందిరాగాంధీ అఖండ విజయం ముప్పై ఓట్లు వచ్చినాయి ఎంత ఎగతాళిది వాస్తవం కాదు అది వచ్చింది కానీ అరవై ఎనిమిది శాతం వ్యతిరేకించారు మిగతా పార్టీలన్నీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చీల్చుకోవటం వల్ల ముప్పై రెండు వచ్చినటువంటి వాళ్ళదే ఫస్ట్ మార్క్ అయింది ఇది వాస్తవం ప్రజాస్వామ్యంలో తప్పదు అయితే ప్రపోర్షనే ప్రపోర్షనేట్గా నిష్పత్తి ప్రకారం యాభై రెండు వచ్చినటువంటి వాళ్ళకి యాభై రెండు శాతం సభ్యుల్ని నలభై ఎనిమిది వచ్చినటువంటి వాళ్ళకి నలభై ఎనిమిది శాతం సభ్యుల్ని ఇచ్చేలాగా ఎన్నికల్లో మార్పు ప్రజాప్రతినిధులుగా ఉండేలాగా ఈ విధానంలో మార్పు రావాలని చాలామంది అడుగుతూ ఉంటారు కానీ అది ఇప్పట్లో అమలు జరిగేది కాదు వాస్తవంగా జరుగుతున్నటువంటి పని ఇది అలాగే క్లాస్లో నేను పది మంది కనుక జై జై వెరీ గుడ్ వె గుడ్ హాయ్ హాయ్ అని చప్పట్లు కొడితే క్లాస్ మిగతా వాళ్ళు కొట్టకపోతే నేను మెచ్చుకున్నటువంటి వాళ్ళు ఆ పదిమందే ఇది ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా అందరూ నువ్వు చేసే పని మెచ్చుకోవడం జరగదు అంతేకాదు అందరూ ఎప్పుడూ మెచ్చుకోరు అందరూ ప్రతిసారి మెచ్చుకోరు నువ్వు చేసిన ప్రతి పనికి మెచ్చుకోరు కొన్ని పనులకి ఒక్కొక్క పనికి కొంతమంది మెచ్చుకుంటారు ఒక్కొక్క బొమ్మను చూసి కొంతమంది మెచ్చుకుంటారు నా వీడియో చూసి లైక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు డిజ్లైక్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు దా వాళ్ళు వీళ్ళు కూడా సరిగ్గా సంజాయిషి కారణం కామెంట్ వ్యాఖ్యానం కూడా చేస్తారు ఇది ఒక అపోహ మనలో చేసేది ఏంటి మన సమాజంలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే నేను చేసే ప్రతి పనిని ప్రతి వాళ్ళు ప్రతిసారి ఆమోదించాలి మెచ్చుకోవాలి మెచ్చుకోకపోయినా ఒకవేళ పర్వాలేదు కానీ విమర్శించకూడదు అనే నమ్మకంతో ఉన్నాం కానీ ఇది సాధ్యమా నీలాంటి మనలాంటి మానవ మాత్రులకే కాదు భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు కూడా ఆ అవతారంలో కూడా ఆయన్ని విభేదించేటటువంటి వాళ్ళు ఉంటారు మంచి చెడ్డ అనేది లేదు కాబట్టి ఇతరుల యొక్క అప్రూవల్ యాక్సెప్టెన్స్ కోసం ఎదురు చూడవద్దు అనుకోకుండా నీకు యాక్సెప్టెన్స్ వస్తే నీ పది మంది అద్భుతంగా చెప్పారు మీ స్పీచ్ చాలా బాగుంది అని కనుక చెప్తే ఓకే రైట్ అనుకోవటమే అంతవరకే నార్మల్ అలాగే పరమచెత్త చెత్త ఏమీ బాగలేదు ఈ విషయాలు ఎందుకు పనికిరావు అని చెప్పినటువంటి కామెంట్ రాసినప్పటికి కూడా ఓకే ఈయన నన్ను మెచ్చుకుంటున్న వాళ్ళు యాభై ఉన్నారు ఇతను మరో యాభై శాతంలో ఉన్నాడు అనుకొని జస్ట్ అలా బ్రా పక్కకు నెట్టి ఆ గ్రూప్లో పెట్టాలి ఏ అభిప్రాయాన్ని ఒక డబ్బా పెట్టుకొని అక్కడ అనుకూలంగా వచ్చినటువంటి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆ డబ్బాలో పడేయచ్చు అసలు ఏ అభిప్రాయం చెప్పనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అవన్నిటినీ అంచనాల్లోకి లెక్కలోకి తీసుకోకుండా ఇది వాళ్ళ అభిప్రాయం నేను ఎవరైనా చాలా ఘాటుగా విమర్శించినప్పటికి కూడా ఓకే ఇది వాళ్ళ అభిప్రాయం అది కూడా రేపటికి మారిపోవచ్చు నిన్న ఒకటి కావచ్చు ఎల్లుండి ఒకటి కావచ్చు వరుసను ఇద్దరు ముగ్గురు చెప్పిన వీళ్ళందరూ కూడా ఆ అభిప్రాయంలో ఆ బాక్స్లో ఉంచుకుందాం వాళ్ళు చెడ్డోళ్ళు కాదు నీ మీద విరోధం లేదు అట్లా గ్రూప్ చేసుకుంటే నీకు ఆనందంగా గడుపుతాం గడపగలం అది వాస్తవం ఎప్పుడు ఎప్రూవల్ యాక్సెప్ట్ అనేసేది ప్రతి దగ్గర నుంచి వద్దు ఇదే విషయంలో లింక్ కూడా అదే చెప్తాడు నన్ను మెచ్చుకున్న వాళ్ళందరికీ చేసింది ఇది కదా నేను చేసింది ఇది కదా అని సంజాయిషీలు ఇస్తూ కూర్చోవద్దు నువ్వు సంజాయిషీలు ఇచ్చి వాళ్ళ అభిప్రాయం మార్చలేవు ఎంతమందిని మారుస్తావు నీకు వ్యతిరేకంగా నలభై మంది ఉన్నారు నలభై మంది దగ్గరికి వెళ్ళి వివరాలు చెబుతావా ఏం ఓకే థ్యాంక్ మంచిదండి మీరు చెప్పినది ఆలోచన బాగానే ఉంది నేను ఆలోచిస్తాను అని చెప్పి హైగా ఉండాలి అలా కాకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళ సలహా చెప్పినటువంటి వ్యక్తి యొక్క సలహా ప్రభావం ఎలా ఉంటుందంటే ఆ మాట విన్న దగ్గర నుంచి కూడా నువ్వు నార్మల్గా పనిచేయలేవు ఏదో వెల్తీ ఏదో అశాంతి కలకలం ఇంటికి వెళ్ళిన ఆహారం తీసుకోలేవు మరే పని మీద దృష్టి కేంద్రీకరించలేవు ఎందుకు ఇతనేలా ఉన్నాడు ఎందుకు ఇతనేలా అన్నాడు అని అవును నలభై మంది నిన్ను వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు కానీ నీకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళు కానీ ఉన్నారు అందులో ఇతను ఒక అని చెప్పి పక్కకు తీసివేయగలిగినటువంటి సామర్థ్యం వస్తే నీ జీవితం సాధ్యమవుతుంది వాస్తవం అంతే ఇది మార్చుకోవాలంటే మన బోర్డు మీద ఉన్నటువంటి ఇంతకాలం నువ్వు ఇరవై సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వయసు ఒక నెల బళ్ళ మీద ఏయోయో రాసి ఉన్నాయి పిచ్చి గీతలు మంచి గీతలు కొన్ని మంచి గీతలు కూడా ఉంటాయి ఆ ఫిల్టర్స్ ఒక కళ్ళ అద్దాలకి ఒక జల్లెళ్ళ లాంటిది ఉంది అది నీ అష్ట్రాలు కనపడటంలా గ్లాసులు తీసి అవతల పడేసి మంచి కళ్ళతో చూడు మంచి అంటే అలవాటు లేక ఇలా మంచి చెడ్డ అంటే మంచి అంటే ఇక్కడ నా ఉద్దేశం శుభ్రమైనటువంటి ఏ ఆటంకాలు లేనటువంటి కళ్ళతో చూడు బోర్డు క్లీన్ చేసి పరిశుభ్రంగా శుభ్రం చేసి అక్కడి నుంచి మొదలుపెట్టినవు అప్పుడు ఇన్నాళ్ళ నుంచి నువ్వు పడినటువంటి బాధలు ప్రతిరోజు విమర్శను తట్టుకోలేకపోవటం ఇవన్నీ పోయి హాయిగా జీవితం గడపటం సాధ్యమవుతుంది కాబట్టి ఎప్పుడూ ఒక చెడ్డ మంచి రెండే లేబుల్స్ వెరీ బ్యాడ్ వెరీ గుడ్ జస్ట్ బ్యాడ్ జస్ట్ గుడ్ అనేటటువంటి లేబుల్స్ అంటించుకుంటూ వెళ్లకుండా ఇది నాకు నచ్చలేదు ఈ షాప్లో ఈ గుడ్డ పదార్థ రకాలన్నీ బాగానే ఉన్నాయి లక్షణాలు బాగానే ఉన్నాయి కానీ రేటు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీని రేటు నాకు నచ్చలేదు నేను కొనగలిగినంతగా లేదు కాబట్టి దాన్ని పక్కన పట్టేస్తాం ఈ అంచనాతోటి నీ సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవటానికి కృషి చేస్తే ఎవరి అభిప్రాయంతో నాకు వాళ్ళు ఇచ్చినటువంటి రేటింగ్ నాకు అక్కర్లేదు నా సత్తా ఏంటో నాకు తెలుసు అనే ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు జీవితంలో సుఖం శాంతి లభిస్తుంది ఇంకా ఇదే లైన్స్లో మరికొన్ని వివరాలని వచ్చేటటువంటి సంచికలో చెప్పుకుందాం సెలవు